పాడ మందయగాలాన్ని తండ్రి పిలచూచున్నాడు అయ పాడకూము వో చిన్న మంద దయగాలని తండ్రి పిలచూచున్నాడు భయపాడకుము చిన్న మంద తన రాజమంతా నీ కీ యగోరి తన రాజమంతా నీకి యగోరి ఉన్న తపిలు నీకు ఇచ్చేను ఉన్న తపిలు నీకు ఇచ్చే నిన్ను కొన్నాడు తన రక్తమీచీ నిన్ను కొన్నాడు అయపాడకుము ఓ చిన్న మంద దయకాలని తండ్రి పిలచోచున్నాడు అయపాడకుము ఓ చిన్న మంద ఆక్షయని మలవాడబరా క్షయని మలవాడర రక్షణ శ్వాస మూ పత్ర రక్షానా శ్వాస మూ పత్రచి నిశ్చయ నిన్ను పిలి చెను నిశ్చయముగా నిన్ను పిలిచెను అయ్యాడకుము చిన్న మందయకాలని తండ్రి పిల చూచున్నాడు అయ పాడకుము పోన్న మంద సిలువాలో చనిపోయి బ్రతికే పోయి గలిధి జయమీకు గిచే సమాధి జయమనీకో హల్లే పాడు మునివో హల్లే పాడు మునివో మందయగాలని తండ్రి పిలచూచున్నాడు ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం మన బ్రదర్స్ సిస్టర్స్ అంతా ఫుల్ టెక్నాలజీలో డెవలప్ అయినారు వాళ్ళకి నువ్వే ప్రశ్న చేయడానికి వీలేదు ఇప్పుడు వాళ్ళకు అన్ని తెలుసు ఏ సాఫ్ట్వేర్ ఏ కంప్యూటర్ ఏ ప్రోగ్రామ్స్లో ఏం చేయాలి ఎందుకంటే ఇప్పుడు అంతా చర్చ్ ఎక్కడుంది గాలిలో ఇంటర్నెట్ లో నడుస్తుంది చర్చ్ కదా కదా అంతా ఇంటర్నెట్ లో నడుస్తుంది ఇప్పుడు లాస్ట్ వన్ ఇయర్ నుంచి చర్చ్ ఇంటర్నెట్ నడుస్తుంది కదా రాజం సంత వీధిలో బొమ్మన్నారు సంత వీధి చెప్పండి అమెజాన్ ఫ్లిప్కార్ట్ అక్కడుంది ఇప్పుడు సంత తెలుసా అన్ని మాయమైపోతున్నాయి షాప్స్ అంతా ఆన్లైన్ షాప్స్ అయిపోతున్నాయి రాజమార్గాలు ఎక్కడున్నాయి ఇంగ్లీష్ లో హైవేస్ అంటారు హైవేస్ బైవేస్ అంటారు రాజమార్గాలు ఎక్కడున్నాయి రాజమార్గాలు ఇంటర్నెట్ లో ఉన్నాయి ఇప్పుడు మొత్తం రే టీవీ ప్రోగ్రామ్ మన చర్చ్ అంతా ఇంటర్నెట్ లో నడుస్తుంది అందరూ అలవాటు పడిన రోజు సరే ఆ అలవాట్లు నేను వాళ్ళు ఖర్చులు పడుతున్నారు అంతే తేడా నేర్చుకోవాలా సేవా జీవితంలో దేవుని సేవా జీవితంలో మనం అన్ని విషయాలు నేర్చుకోవాలా ఎక్కడేసిన గొంగలి అక్కడ ఉండడానికి వీళ్ళే దాని గురించి మనం మాట్లాడాలా కదా అయితే నేను మీకు ఒక ఈరోజు ఒక చిన్న వాక్యం ఎక్కువసేపు కూడా కదా ఎందుకంటే మీరు చాలాసేపు వెయిట్ చేశారు కదా చాలాసేపు వెయిట్ చేసి అలసిపోయినారు మీరు అలసిపోదారు మనం అలసిపోం నాకు తెలుసు ఎందుకంటే మన శక్తికి మించిన ప్రయాణం మనకుంది కదా ఏలియాత్తం దేవుడు మాట్లాడి శక్తికి మించిన ప్రయాణం నీకుంది కాబట్టి నువ్వు అలసిపోవడానికి వీల్లేదు కదా చివరి వరకు అలిసిపోద్దు మనం అంతం వరకు అలసిపోదు అంత వరకు సహించమనడా లేదా అంతం వరకు ఎవరు సహిస్తారో వాళ్ళే ఎక్కడికి పోతారు పర్లోక రాజ్యంలోకి పోతారు కాబట్టి మనం ఒక చిన్న వాక్యం నేను ఒక వాక్యాన్ని మీకు చూపిస్తా చూడండి మీరంతా దేవుని వాక్యంలో బాగా పలపడ్డలు మీకు అన్నీ తెలుసు నేను కొత్తగా మీకు చెప్పేది ఏం లేదు ఎందుకంటే మీకు అన్ని తెలుసు తెలివనది మనం ఉందా బైబిల్లో మీకు మీకు అన్నీ తెలుసు కానీ తెలుసు కానీ ఒక పని చేస్తలేరు అందుకొరకే అన్న నాటకాలు వస్తుంటాం మీకు ఒక పని చేస్తలేరు అని చెప్పడానికే మేము వస్తాం కదా మమ్మల్ని ఎందుకు నడిపిస్తాడు దేవుడు ఒక పని మీరు చేస్తలేరు కాబట్టి అవును మళ్ళీ మీరు ఒక పని చేస్తలేరు కాబట్టి మేము ఎంట పడతాం ఇప్పుడు ఆఫీస్లో కూడా అంతే కదా ఆఫీస్ లో జీతం ఇచ్చినప్పుడు పని చేయకపోతే ఎంట పడతాడా లేదా ఇంట్లో కూడా అంతే కదా పొద్దున్న వేసి వంట గదికి పోకపోతే ఎంట పడతారా లేదా నువ్వు ఉద్యోగానికి పోయి జీతం తీసుకురాకపోతే నీ ఎంట ఎవరు అంతే విధానం ఎంట పడేటోళ్ళు ఉంటారు ఇది కూడా అంతే దేవుడు యోన ఎంట లేదా చెప్పండి ఎవరు చెప్తారు ఎంతమంది చెప్తారు యోన ఎంట లేదా పడిందా లేదా సముద్రంలో ఉంటే కూడా పడిడా లేదా సముద్రపు చెవి మన ఆ చాప గర్భంలో ఉంటే కూడా ఎంట పడిందా లేదా బీలాము ఎంటబడిందా లేదా నువ్వు తప్పు పని చేసిన బీలాము అని ఎంటబడి లేదా ప్రతి దేవుని బిడ్డ ఎంట పడతాడు దేవుడు ఎందుకో తెలుసా నిన్ను చిన్నప్పటి నుంచి తయారు చేసుకున్నాడు ఆ విషయం నేను చెప్పనికి ఇప్పుడు నేను సిద్ధపడుతున్నా మీరు కూడా సిద్ధపడండి కొంచెం మీ కళ్ళు మూసుకోండి ప్రార్థం చేసుకోండి ప్రవ్వా నువ్వు అందరూ ఎంట పడుతున్నావు నా ఇంట కూడా పడతా అంటున్నావు ఏంది నా పరిస్థితి చెప్పు నా ఎంత ఏం పడుతున్నాను నా దగ్గర ఏముంది చెప్పు నా పరిస్థితి ఏంది నాలో లోటు ఏముంది అది చూపించు ప్రవ్వా అన్న ప్రార్థన మనకు ఎందుకంటే మీరు ఇతర చర్చి మెంబర్స్ లాగా కాదు వాళ్ళు కేవలం చర్చికి పోయి వాక్యం వినేసి వెళ్ళిపోతూ ఉంటారు మనం అట్లా కాదు మన గ్రూప్ మనమున్న చిన్న గుంపు ఉత్త చర్చికి పోయి వాక్యం విని పాటలు పాడేసి బళ్ళలో పాల్పొంది వెళ్ళిపోయే గుంపు కాదు ఇది ఒక స్పెషల్ గుంపు ఎందుకంటే నేను మీకు ఎన్నిసార్లు చెప్పిన గొర్రెపిల్ల దగ్గరికి పోయే గుంపు ఇది పక్కిన వాళ్ళు బయట ఉంటారు దాని వెలుగుల మందిరపు వెలుగు బయట ఉంటారు మీరు లోపల అడుగు పెడతారు గొరపిలతో పోయి కౌగిలించుకుంటారు మీ తండ్రిని మళ్ళీ అటువంటి మనుషుల్లాగా మీరు తయారు కావాలంటే మీ ఎంట తప్పదు చిన్న పంచి తయారు చేసుకుంటూ యోనాని ఆమోసుని చిన్న పంచి తయారు చేసుకున్నాడు ఎంత ఊరు చివరిని ఉంటేంది చదువు ఉంటేంది చదువు రాకపోతే ఎంట లాక్కొని వచ్చిండు ఆమోసుని ఊర్లకు వెళ్ళి ఎరుషులేం పట్టణానికి తీసుకొచ్చిండు చదువురాను ప్రతి దేవుని బిడ్డని ఆయన అట్టనే పట్టుకొచ్చిండు ఎందుకంటే చిన్నప్పి ఆయన ఏర్పరచుకోండి మనల్ని కాబట్టి మనము సమాధాన పడద్దు ఈ లోకం తప్ప వల్ల కళ్ళు మూసుకోండి కొంచెంసేపు మీ హృదయం మీరు ధ్యానించుకోండి ప్రార్థన చేసినాక దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తాం పరశుద్ధి వాగు తండ్రి మీకు వదనాలు ప్రభావ ఈ దినం మీరు మాకు మీకు వందనాలు ప్రభా ఇంత దినం ఇంత దూరం మీరు మమ్మల్ని నడిపిస్తుంది మీకు వందనాలు ప్రభా నడిపించి నడిచింది మేము కాదు ప్రభా మీరే మమ్మల్ని నడిపించినారు ప్రవ్వ ఆ కావు ప్రభ మీరే మమ్మల్ని నడిపించినారు ఇది మా తలంపు కాదు ప్రభ్వా ఇది మీ తలంపు సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం నైనా ప్రవ్వ ఈ మధ్యాహ్న కాలం నా ఓ ప్రవ్వ మిమ్మల్ని స్థుతించినాం గనపరిచినాం మీ యొక్క శరత్నంలో పాల్పొందినాం ప్రవ్వ ఇప్పుడు మీ యొక్క స్వరం వినడానికి మేము సిద్ధమవుతున్నాం మీ స్వరం వినకపోతే మేము చచ్చిన వరం అవును ప్రభ మీరు వినిపించండి మీ స్వరం మేము వినాలా ప్రభ ప్రతి వినాలా ప్రవ్వ చెప్పేవాడు కాదు ప్రవ్వ వినేవాళ్ళే కాదు అందరూ ప్రవ్వ నేను కూడా వినాలా ప్రభా మీ స్వరం నా తను మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఓ ప్రభ మేమంత అరణ్యంలో ఒక శబ్దం నైనా మాకు వ్యక్తిగత గుర్తింపులు ఏం లేవు ప్రవ్వ మాకు అవసరమే లేదు ప్రభావ మా గొప్పతనాలు అవును ప్రభ మీ అక్కడ బహు తొరిగా ఉంది ప్రభా ఎందుకంటే ప్రతి సూచన నెరవేరింది ప్రభ ప్రతి ప్రవచనం నెరవేరింది ప్రభా ఇంకా ఏమి లేవు ప్రభా బైబిల్లో ఉన్నాయి అన్ని నెరవేరిపోయినాయి ప్రభా కాబట్టి ఇంకా ఎన్ని క్షణం మీరు ఇక్కడికి వచ్చేస్తారు ప్రభా అవును ప్రభా మీ యొక్క రాజ్యాన్ని ఇక్కడ స్థాపిస్తారు ప్రభా అందులో మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటారని మేము సంపూర్ణంగా నమ్ముతున్నాం ప్రవ్వ మా తను మాట్లాడి మా జీవితాలు సరి ఈ స్వల్పమైన ఇంకా టైం చాలా తక్కువగా ఉంది ప్రవ్వ మేము ఏం చేయాలన్నా మా తను మాట్లాడి మమ్మల్ని బలపరచమని ఏసీ ప్రార్థిస్తున్నాం చూడండి మీరు ఎక్కడ ఉన్నా కానీ ప్రభు మిమ్మల్ని పట్టుకుంటాడు ఏ ప్రాంతంలో ఉన్నా కానీ మిమ్మల్ని ప్రభు పట్టుకుంటాడు ఎందుకంటే మీకంటూ ఒక పని అప్పగించండి దేవుడు ఆ పనిని నెరవేర్చుకోవాలా కాబట్టి నేను ఈ మధ్యాహ్న కాలంన మీకొక విషయం జ్ఞాపకం చేయాలనుకుంటున్నా కొన్ని సంవత్సరాల నుంచి మనం కొన్ని వాక్యాలు జనిస్తున్నాం మీరు మర్చిపోయింటారు ఎందుకంటే మనిషి బలైనత ఏంటంటే మర్చిపోతాం నువ్వు వింటో మర్చిపోతావు ఎందుకో తెలుసా ఈ క్షణము ఈ వాక్యం మీరు ఇంటి పోతారా లేదా ఇంటి ఆ పండల నిమగ్నం అవే ముఖ్యం అవే మైండ్ లో ఉంటాయి ఇవన్నీ పోతాయి ఇవి పోవడం వలన మీ కార్యం జరుగుతలేదు అదే పాయింట్ వాక్యాన్ని నెమ్మరు వేసుకోవాలా ఇంటికి వెళ్ళినాక ధ్యానించాలా ధ్యానించి ప్రవ్వా ఇది నేను ఎట్లా పాటించాల యాబ భక్తుడు హెచ్చరించండు మీరు కేవలం వినేవాళ్లే కానీ పాటించేవారు కాదు అందుకు మీరు విశ్వాసంలో బలపడతలేరు అందుకు విశ్వాసంలో బలపడలేదు కాబట్టి మీ ప్రార్థనలకి జవాబు వస్తలేవు మీరు నేర్చుకున్న బలైనంత అదే మీరు ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు కానీ క్రియారూపకంగా లేదు మీరు మీరు విశ్వాసంలో ముందుకు పోతలేరు కాబట్టి మీ కార్యాలు జరుగుతలేవు బ్రదర్స్ కొంతమంది పోతున్నారు కాబట్టి వాళ్ళు విజయం పొందకు సిస్టర్స్ కొంతమంది పోగ పోతున్నారు కాబట్టి వాళ్ళు విజయం పొందగలుగుతున్నారు కానీ అనేక మంది ఎందుకు పొందలేకపోతున్నారు అంటే మనకి ఈ విషయం బయలుపరిచిన దేవుడు మీరు కేవలం విని ఆ వెళ్ళిపోయేవాళ్ళు ఇంత బాగుంది ఈరోజు వాక్యం అని వెళ్ళిపోతారు బాగుంటే మళ్ళీ అమలు పరచుకోవాలి కదా బాగుంటే అమలు పరచుకోవాలి కదా అమలు పరచుకోవాలంటే పరీక్ష అది సేవ జీవితము వాక్య జీవనం విధానం ఏంటంటే ఇది ఒక పరీక్ష లాంటిది ఈ వాక్యాన్ని నువ్వు పాటించకపోతే దీంట్లో జీవం ఉందని ఎట్లా నువ్వు సాక్షి బగలవు వాక్యము నా లైఫ్ లో నా జీవితంలో నెరవేరింది అని నువ్వు సాక్ష్యం ఇవ్వాలంటే దాన్ని అమలు పరుచుకోవాలి కదా అమలు పరచుకోకుండా ప్రవ్వా ప్రవ్వా అని నలభై దినాలు నువ్వు ఉపాసం ఉంటే ఏమర్థం ఉంది ఇట్లా ఉన్నావు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నావు కానీ ఎందుకు జవాబు వస్తలేదు ఉపాస ప్రార్థనకి ప్రార్థన చేస్తున్నావు నువ్వు పాటిస్తలేవు ప్రార్థన చేసి పాటించమన్నాడు దేవుడు అందుకే అన్ని పొందినమనడం ప్రార్థించమన్నప్పుడు అన్ని పొందించ పొంది ఉన్నామని ప్రార్థించమన్నాడు దాని తర్వాత ఏమంటున్నాడు మరొక మీ తండ్రికి అన్ని తెలుసు మీకు ఏం అనడలేదా ఆయన తెలుసు ఏ టైంలో మీకు ఏమి ఇవ్వాలి అని అన్నీ తెలుసు అవన్నీ ఇస్తాడు అది ఆయన వాగ్దానం కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఆ వాగ్దానం మీద కనిపెట్టుకోకుండా మన మనసుని పరిపరి విధాలుగా పరిగెత్తిస్తున్నాం అంతే తేడా పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఎక్కడెక్కడో పోతుంది మన మైండ్ అందుకు ఇవి రుచి చూడలేకపోతున్నాం పరిలోకపు ఆ యొక్క మనం రుచి చూడలేకపోతున్నాం చూడండి నువ్వైనా కానీ నేనైనా కానీ ఒకటే నేనేం స్పెషల్ కాదు మీరేం తక్కువ కాదు ఈ విషయం అర్థం చేసుకోవాలి ఎందుకంటే అందరినీ ఒకటే రీతిగా ఆయన ప్రేమించండి కరెక్టా కదా చెప్పండి అందరినీ ఒకటే రీతిగా ప్రేమించిండా లేదా ఏమైనా తేడా చూపించిండా ఈ బ్రదర్ స్పెషల్ అని ఈ సిస్టర్ స్పెషల్ అని ఆ బ్రదర్ స్పెషల్ అని ఆ సిస్టర్ స్పెషల్ అని ఇక్కడ చూపించిండా భేదాలు ఏం చూపించలేదు కదా ఒక్కొక్క తరంలో ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క దేవుని బిడ్డని పట్టుకున్నాడు ఎందుకు పట్టుకున్నాడు వేరే వాళ్ళని ఎందుకు పట్టుకోలేదంటే చూడండి ఈ విషయం ఎవరైతే ప్రభుని హత్తుకోలని గట్టిగా పరిగెత్తుతా ఉంటారో ఆయన వాళ్ళకే దొరుకుతాడు నీటి వాగుల కొరకు దుప్పి ఆశించి పరిగెత్తినట్లు నీ కొరకు నా ప్రాణం అని ఎవరు ఎవరు ప్రార్థన చేస్తారు అపార దావి రాజు ప్రార్థన చేస్తుండ్రుడు దుప్పిని చూశారు ఎప్పుడన్నా మీరు హైదరాబాద్ లేడా కనిపిస్తాయి దుప్పిల్ నాకు అర్థం కాదు జూపార్కి పోతే కనిపిస్తాయి దుప్పిల్ అయితే దుప్పిల్ రకరకాల దుప్పిల్ ఉంటాయి తెలుసా మీకు ఒకదానికి చిన్న కొమ్ములు ఉంటాయి ఒకదానికి ఎంతో గంభీరంగా ఉంటాయి కొమ్ములు మంచి అరే ఇంత బాగుంటాయి ఆ కొమ్ములు అనిపిస్తే వాటిని చూస్తే ఒక్క కొమ్ము నుంచి ఇంకొక కొమ్ము ఇంకొక కొమ్ము ఇంకొక కొమ్ము అప్పుడు నీకు అర్థమవుతుంది ఎందుకు పది కొమ్ములు ఉన్నాయి ప్రకటన గ్రంథంలోని దానికి జీవికి దానియల్ గ్రంథంలో ఒక జీవికి పది కొమ్ములు కదా ఇప్పుడు అర్థమవుతుందా ఆ దుప్పికి ఎన్ని కొమ్ములు ఉంటాయో ఒక్క కొమ్ము నుంచి ఇంకో కొమ్ము ఇంకో కొమ్ము ఇంకో కొమ్ము గట్టి దాన్ని ఎంత బాగుంటుందో అయితే వాళ్ళు ఇప్పుడు ఆ బ్రదర్ అడిగే పేరేంటారు అంటారు శంకరయ్య దాకా శంకరయ్య ఎట్లయితే పోయి వేటాడేస్తాడో దుప్పిలో వేటాడతారు వాటిని వేటాడి చంపి దాన్ని చంపుకు తీసుకొస్తారు దాన్ని తలని ఏం చేస్తారు మంచిగా అలంకరించి ఇంట్లో పెట్టుకుంటారు నిషానిగా ఇదిగో నేను దీన్ని వేటాడిన హేష్ దుప్పి కొమ్మ తెచ్చుకున్నావా చూడు నీకే దీ వాక్యం ఈరోజు ఈరోజు నీ కొరకే ఈ వాక్యం కాబట్టి అందులో ఒక రకమైన దుప్పి గురించి నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను నేను మీకు చెప్పడం లేదా తెలియదు దుప్పులు రకరకంగా ఉంటాయి ఒక రకమైన దుప్పి పొద్దున్న లేచి పరిగెత్తా ఉంటుంది పొద్దున లేస్తేనే చాలు ఇంకా పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి సాయంత్రం అలసిపోయి వస్తుంది ఇంటికి అది వచ్చి అలసిపోయి పడుకుంటుంది మళ్ళా పొద్దున లేస్తుంది మళ్ళా పరిగెత్తుతూ ఉంటుంది దాని గురించి మీకు చెప్పాలా దీని పేరు స్ప్రింగ్ బోక్ అంటుంది ఇంగ్లీష్ లో ఈ దుప్పి అయితే నేను కొన్ని సంవత్సరాల క్రితం ఈ గురించి బాగా చదివినా ఎందుకంటే పశువుల గురించి పక్షుల గురించి చదవాలంటే చాలా ఇష్టం నాకు అట్లా చదివెటు ఈ దుప్పి గురించి అయితే ఈ దుప్పి ఎందుకు పరిగెత్తుతో తెలుసు ఎవరు అడిగినరా అడగాలన్నట్టు ఎందుకంటే చర్చిల పాస్టర్ వాక్యం చెప్తుంటే అందరూ ముత్తగా విని వెళ్ళిపోతుంటారు మీరు అట్లా కాదు మీరు ప్రశ్నలు వేయాలా అర్థమవుతుందా నెక్స్ట్ టైం పాస్టర్ రావద్దుడికి అమ్మ వాళ్ళ దగ్గరికి వస్తున్న వాళ్ళు ప్రశ్నల వర్షం గుమ్మదిస్తారని భయపడిపోవాలి కదా అంటే ప్రశ్నలకి జవాబు ఇచ్చే పాస్టర్ ఏం ఇక్కడ నేను అది చెప్తున్నా అందరినీ కాబట్టి ప్రశ్నలు వేయాలా లేకపోతే మీరు ఎప్పుడు నేర్చుకుంటారు మీకు ఒక సీక్రెట్ ప్రశ్న లేకపోతే నేర్చుకోరు నేను గ్యారంటీ చెప్తున్నాను మీకు ప్రశ్నలు వేయకపోతే మీరు ఎప్పుడు నేర్చుకోరు స్కూళ్ళ పిల్లలు కూడా అంతే టీచర్ చెప్తుంటే ప్రశ్నలు వేయకపోతే మీకు ఎప్పటికి రా చదువు నేను చెప్తున్నా గ్యారంటీ ప్రశ్నలు వేయకపోతే చదువు రాదే ప్రశ్న ఎందుకు వేస్తారు చెప్పండి అనుమానం వస్తేనే వేస్తారు కదా అంటే నువ్వు వింటున్నావు కదా నువ్వు వింటుంటే నీకు అనుమానం వస్తుంది అనుమానం వస్తే ప్రశ్న వేస్తావు ప్రశ్నకి జవాబు దొరికింది టీచర్ కంటే నీకే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది తర్వాత ఈ సీక్రెట్ నేర్చుకోండి క్లాస్ లో ఫస్ట్ క్లాస్ లో పాస్ కావాలంటే ఫస్ట్ పాయింట్ ఇది ప్రశ్న నేర్చుకోండి సైలెంట్ గా వెనక పోయి కూర్చుంటే కాదు ముసలమ్మ ముచ్చట్లు పెడతారు స్కూల్ పిల్లలు వెనక బెంచ్లో కూర్చొని వెనక బెంచ్ లో కూర్చున్నాడు ఎవ్వడు ఫస్ట్ క్లాస్ లో పాస్ కాడు నేను ఎప్పుడు ఫస్ట్ బెంచ్ లో కూర్చున్నా స్కూల్ లో చర్చిలో కూడా ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటు ఫస్ట్ రోలో కూర్చుంటుట్టు నేను ఎప్పుడనే కానీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రోజు కూడా ఆఫీస్ లో మీటింగ్స్ అయితే ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటా నేను నువ్వేం గొప్పను అంటే గొప్పని కాదు ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటే నిద్ర రాదు నిద్ర పోవు అందరు నిన్నే చూస్తారు కదా నువ్వు ఆశతో వింటావు అన్నట్టు పేపర్ పెన్సిల్ తీసుకొని అన్ని రాసుకుంటా నేను ఈ రోజు కూడా ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ నేను చేస్తే ఎందుకంటే ఈ విధానాలు నేర్చుకుంటేనే మీరు అభివృద్ధి పొందుతారు మీరు అనేకమైన విషయాలు నేర్చుకుంటారు లేకుంటే పాత చింతకై పచ్చాడంటే తెలుసా మీకు సమేత తెలుసు కదా ఇదే విని ఇంకోటి ఉంది సామెత పాడిందే పాట అంటారు చూసి విని విని విని విని బోర్ రాటా క్యాసెట్లు కానీ పాటలు కానీ కొత్త పాట వినాలనిపిస్తుందా లేదా అట్లుంటుంది అన్నట్టు క్రైస్తవ మన జీవన విధానం కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి ఈ విషయం నేను మీకు ఎందుకు హెచ్చరిస్తున్నానంటే మీరు ఇంతకాలము ఏ రీతిగా జీవించిండ్రు అనేది మనమందరము అరణ్యంలో ఒక శబ్దము అన్న విషయం నేర్చుకోవాలి అదే అంశం నిర్మితం చెప్పాలనుకుంటున్నప్పుడు మనమందరము అరణ్యంలో ఒక శబ్దం మనకి వ్యక్తిగతమైన గుర్తింపులు అవసరం లేదు అర్థమవుతుందా ఎందుకంటే నువ్వు కాదు గుర్తింపుల్సింది ప్రభు ఎవరు గుర్తింపడాలా నీ సేవలో నీ జీవితంలో ఏసు ప్రభు గుర్తింపబడాలా ఆ విషయం నేను మీకు చెప్పని కొచ్చిన ఈరోజు అర్థం వస్తుందా ఈ విషయం నాకు ఎప్పుడో తెలుసు బ్రదర్ అంటారా నువ్వు ఏంది బ్రదర్ కొత్తగా చెప్పేది మాకు ఎప్పుడో తెలుసు ఇది కరెక్టే మీకు ఎప్పుడో తెలుసు కానీ మీరు పాటించలేదు అంతే తేడా అన్నీ తెలుసు కానీ పాటించలేదు మనం అందుకు మీ జీవితంలో కార్య జరుగుతలేదు అందుకు మీ జీవితంలో ఆ యొక్క ఫలభరితమైన జీవితాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు సంపూర్ణమైన జీవితం అంటాం కదా ప్రభులో సంపూర్ణమైన జీవితం ఎక్కడైనా ఆనందము ఆ సంతోషము ఆ సమాధానంని నువ్వు రుచి చూడలేకపోతున్నావు అవి చూడాలా అంటే మీరు ఏం చేయాలి చూడండి హోషే గ్రంథంలో ఒక విషయం మీరు మీరు ఎక్కడెక్కడ అనేకమైన ప్రాంతాలలో సేవ చేసి వాళ్ళే కదా అనేక రకాల ప్రాంతాలలో సే నుంచి వచ్చిన వాళ్ళు మీరు ఏదో చర్చలు పుట్టిన వాళ్ళు ఎక్కడెక్కడో దేవుని సేవలు తిరిగి వచ్చి చివరికి ఇక్కడికి వచ్చారు మీరు కాదా చూడండి హోషే గ్రంథము పన్నెండవ తొమ్మిది కొన్ని సంవత్సరాల క్రితం నేను ఇది దీర్ఘంగా ధ్యానించినాను ఎన్నో రికార్డింగ్స్ ఉన్నాయి హోష గ్రంథం నేను అనుకుంటా బహుశా ఏడు రికార్డింగ్స్ ఏడు గంటలు ఎనిమిది గంటలు ఉంటుందా హృషయ గ్రంథం ఎక్కువ ఉంటుందా పన్నెండు గంటలు పన్నెండు గంటల రికార్డింగ్స్ ఉన్నాయి హోష గ్రంథం మీద అయితే ఆ రోజులలో ధ్యానించిన వాక్యము మరలా మన అంటే ప్రతి వాక్యము గతంలో ధ్యానించింది వాపస్ వస్తుంది మీ లైఫ్ లో హోషే గ్రంథము పన్నెండవ అధ్యాయంలో ఒక విషయాన్ని మీకు చూపిస్తాను చూడండి పదమూడవ వచనం హోషే గ్రంథము పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనం ఎవరెండి చదవండి ఒక ప్రవక్త ద్వారా ఇస్రాయిలను ఐగుప్తుంది ఇక్కడ ఏముంది ఒక ప్రవక్త ద్వారా దేవుడు ఇస్రాయిల్ పదని ఐగుప్తు దేశాల నుంచి బయటికి రప్పించాడు పాత నిబంధన కాలంలో ప్రవక్త అనేటోళ్ళు కృత నిబంధన కాలంలో పాస్టర్ అంటున్నారు అంతే తేడా అర్థమవుతుందా పాస్టర్ని అనొచ్చు ప్రవక్త అనొచ్చు మీరు ఇప్పుడు పలాని బ్రదర్ పాస్టర్ ప్రవక్త అంటే అది ఏదో ఉంది ప్రాబ్లం అనుకో ఈయన ప్రవక్త అంట అంటే కొంచెం మంటలేస్తుంటుంది మనుషులకు కదా ఈయన ప్రవక్తనా అదే పాస్తర్ అంటే ఆ పాస్తరే కదా అని ఎట్లయినా మనుషులు చులకననే మనిషిని చులకన చేయాలంటే ఎట్లైనా ఆ ప్రవక్తనైనా చులకన చేస్తారు పాస్తరా పాసర్ అయినా ప్రతిదానికి చిలకనే చేస్తారు మనుషులు కదా మనం అట్లా ఉండొద్ది అన్నట్టు ఇది ప్రభు వలన కలిగిందా లేదా అని ప్రార్థన చేసుకోవాలా నేను ఒక విషయము కొన్ని సంవత్సరాల క్రితం ఒక సినిమా చూసిన అది మీరు అనొచ్చి సినిమాలు కూడా చూస్తాడానికి అయితే మీరు అడగాలి కదా ఏం సినిమా చూసినా బ్రదర్ కొంచెం మేము కూడా చూసినామో లేదో చెప్తాం అగో వచ్చింది కథ ఎన్టీ రామారావు సినిమానా నాగేశ్వర సినిమానా ఈ రెండు కాదు ఈ సినిమా పేరు ఏం ఒకవేళ ఏసు ప్రభు ఉంటే ఏం చేస్తాడు సినిమా పేరు అది ఇప్పుడు చెప్పండి మీరు చూచారా ఈ ప్రార్థమైందా నేను చూసే సినిమాలు ఎట్లుంటాయో వాట్ వుడ్ జీసస్ డు సినిమా పేరు వాట్ వుడ్ జీసస్ డు అంటే ప్రభువు ఉంటే ఏం చేస్తాడు సినిమా పేరు ఇటువంటి సినిమాలు కూడా ఉంటే కానీ మన దేశంలో అనిపించావు అంతే ఎందుకంటే మన దేశంలో అటువంటి సినిమాలు చూడరు కదా యేసు ప్రభు ఉంటే ఏం చేస్తాడు సినిమా పేరు ఆ సినిమాలో ఏం చూపించారంటే కొంతమంది మంచి దేవుని భక్తులు ఉంటారు కదా దేవుడు అంటే ఆశ ఉన్నవాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ దేవుని మీద ఆశ ఉన్న అయితే వాళ్ళ జీవితాలని చూపించండి ఆ సినిమాలో దేవుని మీద ఎక్కలేని ఆశ ఉన్న ఎట్లా జీవిస్తారని అంటే ఏమంట అర్థము ఒకవేళ నా స్థానంలో ఏసు ఏం చేస్తారు ఇప్పుడు ఈ ప్రశ్న వేసుకోవాలా నేను ఎప్పుడు వేసుకుంటా చెప్తున్నా మీకు నేను ఎప్పుడు వేసుకుంటే ఈ ప్రశ్న ఎక్కడ పోయినా ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి పోతే ఎవరైనా వ్యక్తితో మాట్లాడుతుంటే ఒక పెద్ద మనిషితో మాట్లాడుతుంటే ఒక పోలీస్ స్టేషన్లో అడుగు పెడితే ఒక పాస్టర్ దగ్గర పోతే ఒక సిస్టర్ మాట్లాడుతుంటే ఒక యవన స్త్రీతో మాట్లాడుతుంటే ఒక యవన సహోదరుతో మాట్లాడుతుంటే ఒక చిన్న పాపతో మాట్లాడుతుంటే ప్రవ్వా నువ్వు నా స్థానంలో ఉంటే ఏం చేస్తావు వెళ్తాను ఏం మాట్లాడుతూ వెళ్తాను ఈ పోలీస్ వాళ్ళతోని ఏం మాట్లాడతావు ప్రవ్వా ఒకవేళ నువ్వు నా స్థానంలో ఉంటే ఈ ప్రశ్న నేను వేసుకుంటా ఆ సినిమా చూసినప్పటి నుంచి మీకు అర్థమవుతుందా సరే ఈ సినిమాలు చూస్తే బయటకు వచ్చి అందరు డాన్సులు చేస్తారు నాకు తెలుసు ఆ సినిమాలో వాడు ఫైటింగ్ చేసినట్లు వీడు కూడా చిట్లా ఫైటింగ్ చేస్తాడు చేస్తాడా లేదా చిన్నపిల్లలు ఆ సినిమా టీవీలో చేసి డ్యాన్స్ చేస్తున్నట్టు ఇక్కడ పాటకి మీకు తెలుసు అది విధానం సినిమా ఎఫెక్ట్ అంత ఉంటుంది మనుషుల మీద అయితే ఆ సినిమాల నా స్థానంలో ప్రభు ఉంటే ఏం చేస్తాడు అనేది చూపించారు ఆ సినిమాల ఒక స్త్రీ దేవుని పట్ల ఎంత ఆశ స్త్రీ ఎంతో కష్టపడి ఇతరులకు సాయం చేస్తుంటుంది ఆయనకు ఎంత కష్టం ఉన్న కాదు అట్లనే ఇంకొక ఆయనకి క్యాన్సర్ ఉంటుంది క్యాన్సర్ ఉన్నా కూడా ఇతరులకు ఎంతో సాయం చేస్తా ఉంటాడు ఆయన ఆయన శరణం పట్టించుకోకుండా ఆయన ఆయన స్వార్థం పట్టించుకోకుండా ఆయన ఎంతో సాయం చేస్తా ఉంటాడు అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నా స్థానంలో ఏసు ఏం చేస్తాడు అనే ప్రశ్న వేసుకోండి రాసుకోండి చేతి మీద అమలు పరచుకోవడం నేను చెప్తున్నా నా స్థానంలో ఈ క్షణం ప్రభు ఏం చేస్తాడు ఇప్పుడు నువ్వు భార్యవి నీ భర్త నీ దగ్గరకు వచ్చిడు కోపంలో ఉంటాడు నా స్థానంలో ఏసుప్రవ్ ఇప్పుడు భర్తను ఏం చేస్తాడు తంతడా ముద్దు పెట్టుకుంటాడా మీరు ఆలోచించాలా ఈ ప్రశ్న వేసుకోండి భర్త స్థలంలో ఉంట భర్త అయ్యి నీ భార్య నీ మీద అసురుతా ఉంటే కసురుతా ఉంటే నువ్వు అనాల నా స్థానంలో ఏ స్వరగ్ ఏం చేస్తాడు అని నువ్వు భర్తవి ప్రశ్న వేసుకోవాలా ఈ ప్రశ్న వేసిన జీవితం మారిపోతుంది చెప్తున్నా గ్యారంటీగా ఎందుకంటే నా స్థానంలో ఏ స్వరగ్ ఉన్నాడంటే ఏమవుతుంది తెలుసా ఉండింది నువ్వు కాదు అక్కడ ఎవరు వచ్చేస్తారు ఏ స్వ వచ్చేస్తారు ప్రవ్వా ఇప్పుడు నువ్వు నా స్థానంలో ఉంటే ఏం చేస్తావో నేను అదే చెయ్యాలా అది కాకుండా వేరేది ఏమి చేయొద్దు ప్రవ్వా అని నువ్వు ప్రార్థన చేయి నీ జీవితం మొత్తం మారిపోతుంది నీ వాతావరణం నీ చుట్టూ మొత్తం మారిపోతుంది ఈ వైర్లెస్ ఉంటుంది కదా ఇది ఎంత దూరం వైర్లెస్ ఉంటే అంత దూరం ఇంటర్నెట్ వస్తుంది అట్లనే నీ చుట్టూ పరిసరాలు మొత్తం మారిపోతాయి ఆ రీతిగా నువ్వు ప్రార్థన చేసి శురు చేస్తే ప్రవర్తన నీ బాస్ దగ్గర పోయి మాట్లాడతావు ఆ నీ బాస్ నీకు వ్యతిరేకంగా ఉంటాడు ప్రవ్వా నా స్థానంలో ఉంటే నువ్వు ఈ వ్యక్తిత్వం ఎట్లా మాట్లాడతావు ప్రవ్వ ఆటోమేటిక్ గా ప్రభు మాటలు ఈ నోట్లకి వెళ్ళి వచ్చేస్తూ ఎన్ని సల నేను నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను ఎక్కడ పోయినా నాకు వ్యతిరేకంగా ఉన్న ముందు ఇప్పుడు ఇంత మంది నాకు వ్యతిరేకం ఉన్నారు నేను ఒక్కడిగా ఐదు మంది వ్యతిరేకంగా ఉన్నారు నేను ఒక్కడనే ఉన్నాను ప్రభావ నా స్థానంలో ఉంటే నువ్వేం మాట్లాడతావు ఆ రోజు నువ్వు మాట్లాడినావు యాజకులందరూ నీకు వ్యతిరేకంగా ఉంటే శాస్త్రులు పరిశీలి నీకు వ్యతిరేకంగా ఉంటే నువ్వు మాట్లాడినావు ఆ రోజు వాళ్ళకి వాళ్ళు నేను ఇప్పుడు నా స్థానంలో మీరు ఎట్లా మాట్లాడతారో నాకు నేర్పు నేను అట్లనే మాట్లాడతా ఐదు మంది మీద విజయం పొందిన ఒక్కసారి నేను చెప్తున్నా చూడండి అంటే నేదా గర్వించడం కాదు చెప్తలేను ప్రభువు స్థానం ప్రతిదీ ప్రభు గుర్తించబడలా విషయం గురించి మాట్లాడుతున్నా మీతోని అయితే ఇక్కడ ఒక వాక్యం చూసిన మనం హోషా గ్రంథంలో ఒక ప్రవక్త అంటే ఒక పాస్టరు ఐగుప్తు నుంచి ఇసల పని తీసుకొచ్చిండు అని ఉంది వాక్యం సగమే చూసి మీరు వాక్యం దాని తర్వాత తర్వాత చదువుతాము ఇప్పుడు వినండి అంటే ఏంటంటే ఒక పాస్టర్ ధర ఐగుప్తు అంటే చీకటి జీవితం బానిసత్వపు జీవితం పాపము అంటే బానిసత్వం బానిసత్వంలో చాలా మందికి ఇష్టం ఎందుకంటే అక్కడ ఏదో దొరుకుతుంది కదా తెల్లకాయలు దొరుకుతాయి కీరాలు దొరుకుతాయి మాంసం దొరుకుతుంది బానిసత్వంలో అది వాడు వాడిచ్చేదాని కొరకు బానిసత్వంలో ఉంటారంటూ మనుషులు కానీ ఒక్కసారి స్వాతంత్రంలోకి వస్తే నీకేం కావాలంటే అది తినచ్చు కదా కానీ విశ్రపజలు మాకు అదే కావాలి మాకు బాగుంది అనేసి అనుకుంటున్నారు ఒక్క ఆ బాణ్యసత్వంలోకి వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకొచ్చిండు చీకటి జీవితమైన ఐగుప్తుల నుంచి బయట తీసుకొచ్చిండు అయితే ఈ విషయం అర్థం చేసుకుంది మీ ఎవరు ఎవరో ఒకరు మిమ్మల్ని ప్రభు చెందిన నడిపించారు అంతేనా లేదా ఎవరో ఒకరు సువార్థ ప్రకటిస్తే మీరు రక్షణ పొందారు అంతేనా లేదా మీ జీవితాన్ని ప్రభు సమర్పించుకున్నారు తర్వాత చూడండి ఇప్పుడు ఇప్పుడు నేను చూపించాల్సిన వాక్యం అది రెండో భాగం చూడండి పదమూడవ వచ్చనం ప్రవక్త ద్వారా ఒక ప్రవక్త మొదల చదువుపోయారు ఫస్ట్ మినిషి ఒక ప్రవక్త ద్వారా ఇంకొక ప్రవక్త ఇది రెండో ప్రవక్త ఇప్పుడు చూడండి ప్రవక్త ద్వారా వాడిని కాపాడను ఇది రెండో ప్రవక్త ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలా ఒక ప్రవక్త మిమ్మల్ని రక్షణకి నడిపిస్తే ఇంకొక ప్రవక్త ద్వారా మీరు ఏమవుతున్నారంట కాపాడబడుతున్నారంట ఈ విషయం అర్థం చేసుకోండి సేవా జీవితం అట్టనే ఉంటుంది నీ సేవా జీవితం కూడా అంతే నిన్ను ఎవరు రక్షలు నడిపించిండొచ్చు ఆయన ఉండడం లేదు కూడా తెలియదు నాకు నన్ను రక్షలు నడిపించిన వాడు చనిపోయి క్యాన్సర్ ప్రాబ్లం వచ్చి చనిపోయి పాపం నాకు నా ఆయన ఎక్కడుండో నాకు తెలియదు చనిపోయినాక చాలా కాలం తర్వాత నాకు తెలిసింది పలాని వ్యక్తి చనిపోయిన ఆయన ఎక్కడుండ కూడా నాకు తెలియదు ఫిబ్రవరిలో ఉండేటవాడు ఆయన ఆయన నడిపించిండు ప్రవచిత ప్రేమ్ చంద్ ఆయన పేరు అటు రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చినాడు ఆయన ఆయన చిన్నప్పుడు నన్ను తీసుకుపోయేటాడు హెబ్రోన్ చర్చ్కి అట్లా నేను నా జీవితాన్ని ప్రభుకు సమర్పించుకున్నాను ఆయన ఆయన నడిపించిండు కాబట్టి ఆయన క్యాన్సర్తో చనిపోయినాడు ఆయన ఎక్కడ సెటిల్ అయిన కూడా నాకు తెలియదు దాని తర్వాత ఎవరో చెప్పారు నేరడుమెట్ో ఎక్కడైనా ఇల్లు కట్టుకున్నాడు అక్కడ సెటిల్ అయిపోయిండు అని కానీ ఆ నేరడుమెట్లో ఎక్కడో నేను చాలాసార్లు హెబ్రోన్ చర్చ్ల బ్రదర్స్ అడిగిన బ్రదర్ ఫలాని బ్రదర్ పేరు వ్యక్తి నీకు తెలుసా అంటే నేను చిన్నప్పటి నుంచి అదే చర్చలో ఉన్నాను బ్రదర్ నాకు ఆ పేరు కలిగిన వాళ్ళు ఎవరు లేరన్నారు నేను అనేది ఏంటంటే నిన్ను ఎవరు రక్షణ నడిపించినో వాళ్ళ గుర్తింపులు ఉండకపోవచ్చు అన్న పాయింట్ నేను మీకు చెప్తున్నాను ఆయన ఉండొచ్చు ఉండకపోవచ్చు తర్వాత ఇంకొక ప్రవక్త మిమ్మల్ని ఏం చేయొచ్చు కాపాడొచ్చు ఈ పాయింట్ అర్థం చేసుకోవాలా కాపాడేవాడు ఏ స్ప్రవ్వే కానీ ఒక ప్రవక్త ద్వారానే ఇది విధానం దీన్ని నువ్వు ఉల్టా చేయడానికి వీళ్ళే అర్థమవుతుందా ఒకరి ద్వారా నీకు రక్షణ మార్గము ఇంకొకరి ద్వారా కాపుదల కాపాడతలంటే అదే అర్థం కదా కాపాడతాడు కాబట్టి మిమ్మల్ని కాపాడాలంటే మీకు ఇంకొక ప్రవక్త అవసరం లేక ఇంకొక పాస్టర్ అవసరం అట్లా నడిపిస్తూ ఉంటాడు కాబట్టి ఒక ప్రవక్తను తృణీకరించడం లేదు ఇంకొక ప్రవర్తనని హత్తుకునేది లేదు అది విధానం ఆయన ఎవరిని ఎట్లా నడిపిస్తే అట్లా చేయాలా కానీ మనము కూడా అంతే ఈ విషయం అర్థం చేసుకోండి ఇది అర్థం కాక చాలా మంది పాస్ మీ నాగరికి వెళ్ళిపోతాడా అని వాన్ని దూషించడము ద్వేషించడము వాని గురించి వ్యతిరేకంగా మాట్లాడడం అంటే అప్పుడు నీలో ఏ ఆత్మ వచ్చిందో ఊహించుకోండి నువ్వు నా దగ్గరకు వచ్చి రక్షణ పొంది నా దగ్గరకు వచ్చి బాప్ సంబంధి నా దగ్గరకు వచ్చి పరిశోధన నా దగ్గరికి వెళ్ళి వెళ్ళిపోతావా అని మాట్లాడే కాలం ఇది మాట్లాడతారు కదా వాళ్ళని నువ్వు వ్యతిరేకిస్తావా వాళ్ళని ద్వేషిస్తావా నీ సేవ అది కాదు వాళ్ళట్లనే అనుకుని మనం అట్లా అనుకోదు ఎందుకంటే ఇప్పుడు నేను ఒక వాక్యం చూపిస్తా దాని తర్వాత బంద్ చేస్తా ఇంకా మీరే ఆలోచించండి మీరు ఇక్కడ ఉన్నది రోజు మీరు ఎటువంటి సేవకుల్లాగున్నారా మీరు ఒకరిని రక్షణ నడిపించే పాస్టర్ లాగున్నారా పాస్తరమ్మ లాగున్నారా మీరు ఒకరిని కాపాడే పాస్తరమ్మ లాగున్నారా చూడండి రెండు ముఖ్యమే రక్షణ నడిపించాలన్నా మీకు జ్ఞానం అవసరం బైబిల్ వాక్యం అవసరం కాపాడాలంటే కూడా వాక్యం అవసరం వాక్యం లేకుండా మీరు ఎవరిని రక్షణ నడిపించలేరు వాక్యం లేకుండా ఎవరిని కాపాడలేరు ఈ వాక్యమే ఏసు ప్రభు కాబట్టి ఏసు ప్రభుని సంపూర్ణంగా స్వీకరించిన మీరు ప్రభు చింతకు వాళ్ళని నడిపించాలా దాని తర్వాత వాళ్ళు ఇంతకాలం ఈ లోకంలో ఉన్నంత మీరు వాళ్ళని కాపాడాలా అది నీ సేవ అక్కడ ఫెయిల్ అవుతారు సేవకులు అర్థమవుతుందా ఫలాని బ్రదర్ కి రోగం వస్తే ఏం చేయాలో తెలవదు ఫలాని బ్రదర్ కి పోలీస్ ప్రాబ్లం వస్తే ఏం చేయాలో తెలియదు ప్రతి దశలో ఏదో ఒక సమస్యది సంఘస్తులకి మీ చర్చి మెంబర్స్కి వాళ్ళని ఎట్లా పర వాళ్ళకి ఎట్లా పరిష్కారం చేయాలన్నా వీళ్ళకి తెలియని తెలియదు నాలెడ్జ్ ఆ పాలిటీషియన్ దగ్గరికి పోతారు వీని దగ్గర పోతారు వాళ్ళ దగ్గర పోతారు అది కాదు పరిష్కారం అనారోగ్య పాలైతే వాళ్ళని ఎట్లా నడిపించాలా ఇప్పుడు గొర్రెల గొర్రెల కాపారి కదా సేవకుడు అంటే గొర్రెలా కాపారి వాళ్ళు గొర్రెలకి కాపారి గొర్రెకి కుంటి కుంటికి దానికి కాదు బదితే దాన్ని ఎట్లా ఎట్లా కాపాడాలో గొర్రె కాపా నాలెడ్జ్ ఉండాలా లేదా జ్ఞానం ఉండాలా లేదా మళ్ళీ ఎట్లా కాపాడుతావు చెప్పండి మీరు కాపాడుకోవాలి ఇది కాపాడుకునే టైం ఎందుకంటే ఈ టైంలో చాలా మంది పోతారు ఈ శ్రమల కాలం ఇది బహు భయంకరమైన శ్రమల కాలం డిసెంబర్ టార్గెట్ శ్రమల కాలం స్టార్ట్ అయిపోయింది అది ఎప్పుడు కాదు ఇప్పుడు కాదు ఎప్పుడో స్టార్ట్ అయింది అది అది పరిపక్వం చెంది శ్రమల కాలము ఎండింగ్ చివరి దశకు వచ్చినాం మరీ కఠినంగా ఉండబోతుంది అయినా కానీ మనం చింతించాం ఎందుకంటే ఆయన శ్రమల కాలంలో ఏలియన్ పోషించిన కరువు కాలంలో ఏలియన్ పోషించిన నిన్ను నన్ను కూడా పోషిస్తాడు కానీ ఒక విధానం నేర్పిండి ఈ రోజు ఏంది అది గ్రంథం ద్వారా ఒక ప్రవక్త ద్వారా ఒక పాస్తర్ ద్వారా ఒక పాసరమ్మ ద్వారా మిమ్మల్ని దేవుడు కాపాడతాడు మీరు గ్రహించండి ఎవరు వాళ్ళు అర్థమవుతుందా మిమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరో మీరు గ్రహించుకోవాలి అది మీ బాధ్యత ప్రార్థన పూర్వకంగా తెలుసుకోండి లేకపోతే ఇంకెక్కడికో పోల్సి వస్తుంది మీరు అర్థమవుతుందా జాగ్రత్తగా కాపాడాలి కాబట్టి ఇప్పుడు మీరు ఒకవేళ అటువంటి సేవ జీవితంలో ఉంటే మీకు ఒకటే వాక్యం చూపించి నేను ముగించేస్తాను సరేనా వ్యూహాన్ సువార్త మొదటి అధ్యాయం ఎప్పుడు ఇది తిరిగి బాప్తిజం ఇచ్చే వ్యూహాన్ దగ్గరికే వాక్యం మన సేవలో ఎందుకంటే ఆయన గుర్తింపు లేని గొప్ప ప్రవక్త బైబుల్ అంతట్లో గొప్ప ప్రవక్త ఎవరంటే బాప్తిజం ఇచ్చి మన ప్రభే చెప్పిండు ఆయన గురించి సాక్ష్యం ఇటువంటి గొప్ప వ్యక్తి ఒక్కడు లేడు దుప్పి గురించి కాదు సార్ మీకు సరే అది పరిగెత్తుతామంటే పొద్దుంచి సాయంత్రం వరకు అది త్వరగా ముగించేస్తైతే అది గుర్తించాల నువ్వు ఎందుకు పరిగెత్తుతుందని ఎందుకు పరిగెత్తుతుందంటే దానికి ఒక మంచి సెంటు వాసన వస్తుంది అన్న దానికి సెంటు వాసన వస్తుంటుంది ఈ సెంట్ ఎక్కడి నుంచి వస్తుందని పరిగెత్తుంది అంతే తేడా ఊరంతా పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి ఇంటికి తిరిగి వస్తుంది చివరికి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ సెంటు దాని శరీరంలోనే ఉంటుంది నేను ఓన్లీ పరీక్షిస్తున్నాను మిమ్మల్ని మీరు జాగ్రత్తగా వింటుంది ఒక్క సిస్టరే అడిగింది ప్రశ్న మీరు మర్చిపోయారు చూడండి ఎంత త్వరగా మర్చిపోతున్నారు మనుషులు బాగా మిఠాయిలు తింటే మర్చిపోతారు చక్కెర తింటే మర్చిపోతారు అర్థమవుతుందా మిఠాయిలు స్వీట్స్ ఛాయ్లు కూల్ డ్రింక్స్ ఇవి తాకితే మతి వస్తుంది చక్కెర తీసేయండి అన్ని రివర్స్ అయిపోతాయి మళ్ళా మీ శక్తి అభివృద్ధి అవుతుంది కంటి చూపు అభివృద్ధి అయితే అద్దాలు తీసేస్తారు నేను చెప్తున్న గ్యారంటీ అద్దాలు తీసేస్తారు షుగర్ తీసేస్తే తినడం కాబట్టి ఈ ఈ దుప్పి మంచి వాసన వస్తుందని పరిగెత్తుతుంది కానీ ఆ వాసన ఎక్కడ లేదు దాని శరీరంలో ఉంది నువ్వు కూడా అంతే ఆ దుప్పి వంటి దాన్ని దుప్పి వంటి వాడువే నీ తెలదు మంచి వాసన ఎవరు చెప్పండి బైబిల్లో పరిమళ వాసన ఎక్కడున్నాడైనా నీ వృద్ధంలో ఉన్నాడు నీ దగ్గర వాసన ఉండి నువ్వు ఎక్కడో పరిగెత్తుతే ఇక్కడ పరిగెత్తున్నావా లేదా దుప్పిలాగా పరిగెత్తున్నావు అది నేను నీకు పాయింట్ చెప్పాడు అయితే ఇప్పుడు గుర్తించడా లేదా వాసన మీ వాసన ఎక్కడికి వెళ్ళొస్తుంది ఎవరా వాసన రక్షింపబడ్డ వాడికి ఆయన పరిమళ వాసన లాగా ఉంటాడంట రక్షణ అనుభవం లేని వాడికి మరణపు వాసననుంది వాక్యం ఉంది వాక్యం ఉంది మరణపు వాసన అది కానీ మనకి జీవోపు వాసన జీవం నీళ్లు దాహం నీళ్ళ వాసన కూడా బరిగిస్తుంది దుప్పి అది ఎంత దూరంలో ఉన్నా కానీ నీళ్ల వాసనకి ఏ పక్షు పశువులైనా కానీ ఏ పశువైనా కానీ ఎంత దూరమైనా పరిగెత్తుంది దానికి నీళ్ళ వాసన దొరుకుతుంది దూరం నుంచి యోబు దాని గురించి మాట్లాడండి ఎందుకు మళ్ళా తిరిగి జ్ఞాపకానికి వస్తుంది యోబు ఈ నీళ్ళ వాసన గురించి మాట్లాడం వాక్యం మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే వెతుక్కోండి సెంట్ ఆఫ్ వాటర్ వాటర్ కి సెంట్ ఉంటుందా ఉంది కదా సెంట్ ఆఫ్ వాటర్ ఉంది వాక్యం యోబు దాని గురించి మాట్లాడం అంటే ఈ పశువులకి తెలుసు నీళ్ళు ఎక్కడున్నా పరిగెత్తిపోతాయి తెలుసు దానికి వాళ్ళని స్థలంలో వస్తుంది వాసనని పరిగెత్తుంది చిరుత పులి రెడిగుంటది అన్నట్టు అన్నిటికి వస్తాయి కదా అని దాని గుణగణం అన్నట్టు ఎప్పుడు పొంచి ఉంటుంది అంటే చిరుతపల్లి వీళ్ళందరూ వాక్యం దగ్గరికి వస్తారు వీళ్ళని అమాంతంగా పట్టుకుందామని ఇది అంత విధానాలు అన్నట్టు ఆత్మీయ విధానాలు దేవుడు ప్రకృతి నుంచి నేర్పిస్తున్నాడు మనకి సైతాన్ని ఎదుర్కుంటాడు వాడు ఇది వాక్యం నడుస్తుంది మీరు మంచిగా వాక్యం వింటున్నారు మీ వాక్యం వినియకుండా వాడు మిమ్మల్ని లాక్కొని పోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు అని అది విధానం ఆత్మీయ విధానం ప్రకృతి సహజంగా కూడా అదే విధానం అన్నట్టు చిరుతపల్లి ఆ పార్శువులోనే తినడానికి వస్తూ ఉంటుంది అయితే ఈ వాసన నీ నుంచి కాదు ప్రభు వల్ల కలిగిందని నువ్వు తెలిసినప్పుడు నువ్వేం చేయాలా చెప్పండి ఈ వాసన నీది కాదు కదా దుప్పి అనుకుంటుంది అది నాదనుకుంటుంది చివరికి కానీ దానికి దానికి ఇచ్చింది ఒకరు దానికి సృష్టికర్త ఇచ్చండి ప్రభు ఇచ్చండి ఆ వాసన నీకు నాకు కూడా రక్ష పొందిన వారికి ఏసుప్రభు పరిమళ వాసన మనలో ఉన్నాడు అందుకు ఆ వాసనకి వేరే దుప్పిలు కూడా నేర్పొస్తాయి అర్థమవుతుందా ఇప్పుడు చూడండి ఈ వాసన ఈ రోజు నువ్వు గ్రహించినావు కాబట్టి నువ్వు ఏం చేయాలా చదవండి ఒకసారి యోహాన్ వార్త మొదటి అధ్యాయము ముప్పై ఐదవ వచనం ఈయనే ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం మరునాడు మరల యోహాను అతని శిష్యులు ఇద్దరును నిలిచి ఉండగా ముప్పై నాలుగవ అచనలో ఏం చూస్తున్నామంటే యోహాను ఈయన దేవుని కుమారుడని దేవుని కుమారు సాక్ష్యం ఇచ్చి తిన నేను తెలుసుకున్నా మనం ఈ వాసన ఎడికెళ్ళొస్తున్నది తెలుసుకున్నామా లేదా వాసన ఏసుప్రవ్వే ఆ వాసన అని యోహానుభాతుడు తెలుసుకోండు ఈయననే దేవుని కుమారుడని సాక్ష్యము ఇచ్చి తిని ఇప్పుడు మనం కూడా అదే సాక్ష్యం ఇస్తున్నాం ఈ పరిమళ వాసన జీవపు వాసన నీటి వాసన సెంట్ ఆఫ్ వాటర్ అంటాం నీటి వాసన ఏసు పూరభు మనకు అనుగ్రహించండు అని ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో మర్నాడు ఏం చేస్తావు చూడండి ముప్పై ఐదవ వచ్చినం మర్నాడు మరల యోహాను అతని శిష్యులలో శిష్యులలో ఇద్దరు నిలిచి ఉండగా నిలిచి ఉండగా అతడు అతడు నడుచున్న చూసి వైపు చూసి ఇదిగో దేవుని గొరేపిల్ల అని చెప్పాను ఆయన గురించి శాసనండి ఒక వస్త్రంలో తర్వాత వస్త్రం ఏమంటున్నాడు మర్నాడు అంటే రేపు తెల్లారి ఇద్దరు శిష్యులు యోహాన్ బాప్తిజం ఇచ్చి యోహాన్ కి ఈ విషయం అర్థం చేసుకోండి వాప్తి సమీక్ష వ్యూహానికి చాలా మంది శిష్యులు ఉన్నారు అంటే ఆయన ద్వారా ఎన్ని అద్భుతాలు జరుగుతాయి శిష్యులు ఉంటారు ఆయన చాలా మంది అద్భుత అద్భుతాల కొరకు జరుగుతారు పాసాల దగ్గరికి నాకు తెలుసు మీకు కూడా తెలుసు అద్భుతాలు జరుగుతున్నట్టే పాసలు జరుగుతారు కానీ పాసర్ దగ్గర ప్రభు ఉన్నారా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రభు ఉన్నా లేకుని అద్భుతాలు జరుగుతాయి వాక్యం ఉంది బైబిల్లా ఎవడన్నా చేస్తారు అద్భుతాలు మంత్రగాలు కూడా చేస్తారు అద్భుతాలు మ్యాజిక్ కూడా అద్భుతాలు చేస్తారు చేయరా చేస్తారు కానీ ప్రభుని ప్రభు ప్రభు ఉన్నా లేకున్నా అద్భుతాలు చేసే కాలం ఇది ఎందుకంటే అనేకులు నా పేరట వచ్చి పలువురిని మోసగించేదారు సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసగిస్తారు ఏ రీతిగా విశేషమైన అద్భుతాలు చేస్తూ మోసగిస్తారనేసి సూచక్రియలు చేస్తూ మోసగిస్తారు అనేసి మత్తేశ్వరి తిరుమల దానిలో చెప్పిండు ఇప్పుడు ఆ టైంలో మనం ఉన్నాం ఇప్పుడు ఆ టైంలో మనం ఉన్నాం ఎందుకంటే చివరి టైం కాబట్టి భయంకరమైన మోసము ప్రపంచాత్మకంగా ఉంది అయితే మర్నాడు ఈ బాప్తిజం ఇచ్చే వ్యూహాన్ని ఏం చెప్తుంది తెలుసా తన ఇద్దరు శిష్యులు ఎంటున్నారు ఆయనంట ఎన్ని సంవత్సరాల నుంచి వెంట ఆడుతున్నారో ఈయనని వెంట నడుస్తున్నారో సేవకుని కానీ ఈయన ఏం జరిగిందో చూడండి ఏసు వైపు చూస్తూ ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అనగానే ఏం జరిగిందో చూడండి అక్కడ అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని చూడండి ఏసుని వెంబడించి నీ సేవ మీదట ఇది నీ సేవ బాప్తిజం ఇచ్చి వ్యూహాన్ని విడిచిపెట్టి ఎవరిని వెంబడించాలా ఏసుకులను వెంబడించాలా మీరంతే ఏం బ్రదర్ ఎవరిని విడిచిపెట్టాల బాప్తిజం ఇచ్చి వ్యూహాన్ని విడిచిపెట్టాలనా లేదా విడిచిపెట్టి ఎవరిని వెంబడించాలా మీరు వెంబడిస్తలేరు అంతే పాయింట్ మీరు వ్యక్తులను వెంబడిస్తున్నారు నేనేం తప్పు చెప్తలేను బాగా అర్థం చేసుకోండి బాప్తిజం ఇచ్చి ఎందుకు గొప్పవాడని నేను చెప్తున్నా ప్రవక్తలు అందరిలోకి వెళ్ళా స్త్రీ కలిన వారిలో అందరికెళ్ళా గొప్పవాడని సాక్ష్యం ఇస్తాడు ఏసు ఆయన గురించి స్త్రీ కలిన వారిలో అందరికెల్లా గొప్పవాడిన ఎందుకో తెలుసా తన సొంత శిష్యులం కూడా పంపించేసిండు చెప్పండి మీరు చేయగలరా చెప్పండి నా తను చాలా కొట్లాడినా నేను రక్తం కార్చి చెమ్మ తోడ్చి ప్రయాస ఈ చర్చి కట్టినా నా చర్చ్ మనుషులు పోతారా లేరా చెప్పండి పోతారు మనుషులు పోతారు పోనీయాలా ఇది ఆత్మీయ విధానం ఎందుకో తెలుసా ఇప్పుడు మనం బయటికి రాకపోతే ఇట్లా వస్తుంటేనా మీ దగ్గరికి ఒకటే చర్చికుంటే నేను ఇట్లా వస్తుంటేనా రకరకాల ప్రాంతాలు ఆంధ్ర కోస్తలు రాయలసీమ అంతా తిరుగుతుంటేనా దేవుని సేవ నిమిత్తమై ఎంతమంది రక్షణ పోస్తున్నారు ఎంతమంది పాపాలు ఎంతమంది రోగాల నుంచి విడుదల ఎంతమంది దయాల నుంచి విడుదల మేము బయటికి పోవడం వలన ఒకటే చర్చలో కూర్చుంటే అయ్యాడదా ఇప్పుడు అర్థమవుతుందా దేవుని మనము బాప్తిజం ఇచ్చే వ్యూహాన్ని విడిచిపెట్టి ప్రభుని మన వాళ్ళ తెలుసా బాప్తిజం ఇచ్చే వ్యూహన రక్షకుడు ఎవరు లోక పాపం మోసుకొని దేవుని గారు పిల్ల మన ఆయనను వెంబడించక మనుషుని వెంబడిస్తున్నాం అది నీ బాధ నీ సమస్య నా సమస్య కూడా అదే ఇంతకాలము నేను నన్ను వెంబడించడం చెప్తున్నా కానీ ప్రభుని వెంబడించమని చెప్తలేం మళ్ళీ నేను చెప్పాలా లేదా చేసినట్లు అందుకు ఈయన పరలోకంలో ఎవడు గొప్పవాడు ఇప్పుడు చేసుకోండి పోగొట్టుకున్నవాడే అన్ని పోగొట్టుకున్నవాడే చెప్పండి మీరు చేయగలరు ఈ పని మీరు చేయగలరు ఈ రీతిగా మీరు చెప్పచ్చు ఉదాహరణకి ఆయన దగ్గర ఒక వంద మంది శిష్యులు ఉన్నారు అనుకోండి ఆ వంద మందిలో ఇద్దరే పోయినరు తక్కిన మంది లేదు పాస్టర్ నేను మీ దగ్గరే ఉంటాను పాస్టర్ మీరే కరెక్ట్ పాస్టర్ అనేసి ఆ పాస్టర్ కాళ్ళు పట్టుకుంటే ఆ పాస్టర్ ఏమనుకోవాలి సార్ అరే మెంటోలో కూడా నీకు అర్థం కావట్లేదు నేను ఇంతగా ప్రయాసపడి చెప్తుంటే నేనే బొమ్మట్టున్నా కదా ఈరోజు అటు ఉన్నారు పాస్టర్ చెప్పండి నాకు ఒక్కడు అద్దం భూతద్దం పెట్టి వెతకండి భూతద్దం పెట్టి వెతకండి ఒక్కడున్నాడా అరే మా చర్చకి వెళ్ళి మీరు వెళ్ళిపోండి త్వర తరగా త్వరతగా వెళ్ళిపోండి అని చెప్పటంలో ఉన్నారా ఒక్కడు వతడు ఒక్కడ దొరకడు ఒక్కడ దొరకడు ఎందుకంటే అట్లా చెప్పలేన వాక్యం అసాధ్యం వాళ్ళ కాట్లు ఈ వాక్యం చెప్పడం నేను చెప్తున్న గ్యారెంటీ ఈ వాక్యం ఏ పాస్టర్ చెప్పలేడు మనం చెప్పగలం ఎందుకో తెలుసా నేను పాటిస్తున్నా లేదా నేను ఎప్పుడో చెప్పేసిన మీకు ఈ వాక్యం కంటే ముందే చెప్పేసిన కదా మీ సేవ మీదే నా సేవ నాదే మనం అందరం కలుసుకున్నాం ఆత్మలో అభివృద్ధి పొందినాం ఇక మీదట మీరు వెళ్ళిపోక తప్పదు ఎందుకంటే మీరు ఒక బ్రదర్ ని చూస్తున్నారు ఒక సిస్టర్ ని చూస్తున్నారు కానీ ప్రభుని చూస్తులేరు మీరు ఈ బ్రదర్ ద్వారా ఏదో బయలుపరచబడతారు ఈ బ్రదర్ ద్వారా ఈ సిస్టర్ ద్వారా ఏదో బయలుపరుస్తారు దేవుడు అనే చూస్తున్నారు కానీ దేవుని చూస్తులేరు ఈ బ్రదర్ ద్వారా ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి అద్భుతాల కొరకు బ్రదర్ దగ్గరకు కానీ అద్భుతాలు పొందుకొని ఏం లాభం నేను మీకు ఎన్నిసార్లు ఇకైతే మీకు చెప్పిన గతంలో ఇది ఒకటే వాక్యాన్ని ముగిస్తా ఒక సిస్టర్ వచ్చేది ఆమెకి పాపం హెచ్ఐవి ఎయిడ్స్ రోగం ఉండేది ఆమె చనిపోయింది అయితే ఆమె ఎప్పుడో కనీసం ఒక రెండు మూడు సంవత్సరాలు ఒకసారి కనిపించేది నాకు నీరసంగా అయిపోయి బలహీనంగా అయిపోయి నడవలేని స్థితిలో దోక్కుంటూ అట్లా బాధతో వచ్చాడుది వచ్చినాక కొంతసేపు పోయినాక ఏం సిస్టర్ చాలా రోజుల తర్వాత వచ్చారు అంటే ఏం చేయాలి బ్రదర్ బాగలేదు ఇట్లా ఆరోగ్యం ఇదే అలా స్టార్ బాగున్నారు అస్టర్ అంటే బాగున్నాను బ్రదర్ కానీ ఇది ఒక సమస్య బ్రదర్ అంతరా లేదా మళ్ళీ అంటే నువ్వు చెప్పిన దానికి నువ్వు చేసేదానికి కరెక్ట్గా ఉందా హలో స్టార్ బాగున్నారా ప్రైజ్ అలాడ్ బాగున్నారా బ్రదర్ ప్రైజ్ అలాడ్ బాగున్నారా అంటే బాగున్నాం బ్రదర్ అందరం బాగున్నాం బ్రదర్ కానీ ఒక సమస్య ఉంది బ్రదర్ అంటే నువ్వు బాగున్నావా చూడండి ఇదే నీ సమస్య ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాం తెలుసా ప్రవ్వా మాకు ఇది మాకు ఇది మాకది అని ప్రార్థన చేస్తారు ప్రార్థన నుంచి బయటకు వచ్చినాక ఒక బ్రదర్ కలిసి ఏం బ్రదర్ ఏం సంగతి అంటే ఏం చేయాలా బ్రదర్ అన్ని కష్టాలే బ్రదర్ అరే ఇప్పుడైనా నువ్వు ప్రార్థన చేసి వచ్చింది అంటే నీ ప్రార్థనకి ఎందుకు జవాబు ఆడుతుంది అర్థమైందా నువ్వు ప్రార్థన చేసి దాన్ని తగినట్లు ప్రవర్తిస్తలేవు అర్థమవుతుందా నన్ను అందుకే ఎవరు అడిగిన కానీ హలో సార్ ఎట్టున్నారు సార్ అంటే దేవుని దయవాలా బాగున్నాను అంట నిద్ర వస్తుంది అసలైట్ చేసింది పాపం కాబట్టి నేను వాక్యాన్ని క్లోజ్ చేస్తున్నా చూడండి ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలా ప్రార్థన చేసినాక ప్రార్థనకి వ్యతిరేకంగా ఏం మాట్లాడకండి అర్థమవుతుందా అన్ని పొంది ఉన్నామని ప్రార్థించమన్నాడు కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే ప్రార్థన తర్వాత ఎవడొచ్చి ప్రశ్న వేసినా నీకు నాకు ఈ సమస్య ఉంది బ్రదర్ నాకు ఆ సమస్య ఉంది బ్రదర్ అంటే నీ విశ్వాసం పోయినట్టే నీ ప్రార్థన వేస్ట్ అయిపోయినట్టే ఆ ప్రార్థన అక్కడికి పోదు ఆయన కావాలనే నిన్ను పరీక్షిస్తాడు నువ్వు గంట సేపు ప్రార్థన చేయి రెండు గంటల సేపు ప్రార్థన చేయి నలభై దినాలు ప్రార్థన చేయి దాని తర్వాత మా సిస్టర్ ఇట్లా బ్రదర్ మా బ్రదర్ ఇట్లా బ్రదర్ మా భార్య ఇట్లా బ్రదర్ మా తమ్ముళ్ళు ఇట్లా బ్రదర్ మా సమస్య ఇట్లాంటి బ్రదర్ నా ఆఫీస్లో ఎట్టుండే బ్రదర్ నువ్వు ప్రార్థన చేసిన దానికంతా విఫలంగా మాట్లాడుతున్నావు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు నీకు విశ్వాసం పోయిందన్నట్టు ఇప్పుడు అర్థం చేసుకోండి ప్రార్థన చేసినాక ఎవడొచ్చి అడిగిన ప్రశ్న నీ సమస్య వాళ్ళకి చెప్పకండి నేను చెప్తున్నా అర్థమవుతుందా చెప్పకండి ఎందుకంటే నేను ప్రార్థించేసిన ఇంకా నేను కార్యం ఎదురు చూస్తున్నా అది టైంలో వస్తుంది నాకు తెలుసు కానీ ఎవడొచ్చి ప్రశ్న చేసినా కానీ ఇక మీదట అది చెప్పకండి ప్రార్థన సమస్య అర్థమవుతుందా నేను ఇప్పుడే ప్రార్థన చేసినా ఇప్పుడే ప్రార్థనలకు వెళ్ళి బయటకు వచ్చినా సైతాన్ని ఎదురు వచ్చిండు ఎవరు రూపాకంగానే రావచ్చు అర్థమవుతుందా వాడికి తెలవకపోవచ్చు నీకు తెలవకపోవచ్చు కానీ నువ్వు తెలుసుకోవాలని చెప్తున్నా నేను ఎవరి రూపాకంగానే వచ్చి వాడు నిన్ను ప్రశ్నించొచ్చు నువ్వేం చేయాలా అట్లా బ్రదర్ ఇట్లా బ్రదర్ ఆఫీస్ తిట్టున్నది బ్రదర్ వాడిట్ల బ్రదర్ వీడిట్లా బ్రదర్ వాళ్ళు ఇట్లా బ్రదర్ వీడిట్ల బ్రదర్ నీ లైఫ్ అంతా ఒకరి మీద ఏడ్చుకుంటూనే పోతుంది విశ్వాసం పోయింది నీ అర్థమవుతుందా ఇక మీదట ఏడవకండి ఎవరి మీద అర్థమవుతుందా ఎవరి మీద ఏడవకండి నేను ప్రార్థించినా నాకు తప్పక దొరుకు నెరవేరుతుంది అటువంటి విధానం మీకు అవసరం తర్వాత చూడండి ఈ సేవలో మీరు సంపూర్ణంగా ఎదగాలంటే వ్యోహాను భక్తుని లాగా మాట చెప్పిండి మీరు ఇన్ని సంవత్సరాలు నాతో పాటు సేవ చేసిండ్రు కదా ఇదిగో ఈయననే లోకా పాపం మోసుకొని పో దేవుని గౌరవపిల్లా అంటే ఆ క్షణమే ఆ ఇద్దరు శిష్యులు విడిచిపెట్టేశారు విడిచిపెట్టి ఆయనని వెంబడించారు ఎవరిని ఏసుని వెంబడించారు మీకు దాని తర్వాత ఏమైందో తెలుసా ఆస్థిరంగా ఉంటుంది ఏసు ప్రభు కూడా పరీక్షిస్తారు శిష్యులని ఆ ఇద్దరు శిష్యులని ఏసు ప్రభు పరీక్షిస్తాడు చెప్పండి నిద్ర వస్తుంది ఎంత నేను ఆపేసాం అనుకుంటున్నా చెప్పాలనా ఏం జరుగుతుందా ఇద్దరు శిష్యులకి వాప్తి సమిచ్చి వ్యూహం అని వేసిన ఆయన ఫోకస్ ఆయన మీద పెట్టండి ఆయనే జీవం దేవుడు ఆయనే పాపంలో మోసుకొని పోగో దేవుని గొడపిల్ల ఆయనని వెంబడించారు యోహన్ అనుకుల ఇన్ని సంవత్సరాలు నాతో పాటు ఉండి నన్ను విడిచిపెట్టిపోతున్నారా అంటాన్నాడా నువ్వు అంటున్నావా సేవకునివి ఈరోజు అంటున్నావా లేదా వాడు ఇక్కడ బలపడి అక్కడ పోయి స్టార్ట్ చేసిండు అంటున్నారా లేదా వాళ్ళకి తెలియదు వాక్యం వాళ్ళ మీద ద్వేషం లేదు నీకు నాకు నాకు లేదు ఏ పాసాల ద్వేషం లేదు నేను ఎవరిని ద్వేషించలే చాలా మంది దూషించారు నన్ను నీకు పలాని పాస్టర్ మీద వ్యతిరేకం ఉంది పలాని పాసరమ్మ మీద నీకు వ్యతిరేకంగా ఉంది పలాని పాస్టర్ గురించి నువ్వు ఎప్పుడు తప్పుగా మాట్లాడతావు నేను ఎవ్వరి గురించి ఎప్పుడు ఎవరి గురించి నేను తప్పుగా మాట్లాడలే నేను చెప్పుకోవడం కాదు వీళ్ళందరూ సాక్షాలు దాన్ని బ్రదర్స్ సిస్టర్స్ చాలా మంది సాక్షాలు వాళ్ళకి తెలుసు ఎప్పుడైనా నేను ఒక పాస్తర్ నుంచి వ్యతిరేకంగా చెప్పాలంటే ఇటువంటి గుంపులు అనేది చెప్పాలా కదా మీరు ఎదుటతున్నాగా నేను చెప్పాలా నేను నా సొంత రహస్యంగా చెప్పుకుంటానా చెప్పుకోను కదా ఒకరు వ్యతిరేకంగా మాట్లాడాలంటే చర్చలోనే మాట్లాడతారు కదా పాస్టర్స్ నేను ఎప్పుడు అట్లా చెప్పు వ్యతిరేకంగా మాట్లాడలే వ్యవస్థ గురించి మాట్లాడతాను నేను ఎప్పుడు ఈ వ్యవస్థ దిగజారిపోతుంది ప్రపంచం అంతటా వ్యవస్థ దిగజారిపోతుంది ఆర్థిక స్థితి పతనం అయిపోతుంది ఆత్మీయ జీవితము గుర్రము గాడిదలాగా అయింది అని చెప్తా ఉంటాను నేను అంతేగాని ఏ వ్యక్తి పేరు నేను తీసుకోలేదు నా లైఫ్ లా ఎప్పుడు తీసినేమో దేవుడు అని క్షమించాలా కానీ నేనైతే నాకు తెలిసిన కాడికి ఏ వ్యక్తి పేరు తీసుకొని పలాని బ్రదర్ ఇట్లా అన్నాడు పలాని సిస్టర్ అట్లా నేను ఎప్పుడు చెప్పలేమాట చెప్పని అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు కూడా దేవుని ప్రణాళికలే ఉన్నారు కదా వాళ్ళు కూడా దేవుని పని ప్రకారంగా చేస్తున్నారు కదా ఆయన ఆజ్ఞ లేకుంటే తలవేటుకలు ఒకటి రాలేదు ఈ లోకంలో ఏం జరగాలన్నా ఆయన ఆజ్ఞనే ఉండాలి కదా మళ్ళీ వాళ్ళు అట్లా మాట్లాడాలంటే ఆయన పర్మిషన్ ఇవ్వాలి కదా సైతానికి కూడా ఆయననే పర్మిషన్ ఇచ్చిండు కదా ఏం చేయాలన్నా కానీ యోగు జీవితంలో ప్రతి విషయంలో దేవుని పర్మిషన్ ఆజ్ఞ లేకుండా ఏం జరగదు కాబట్టి ఈ విషయం బాగా అర్థం చేసుకోండి ఎందుకు బాప్తిజం ఇచ్చి యోహాను జీవన విధానాన్ని మనం పాటించాలా అంటే ఆయన తన సొంత శిష్యులని సరైన మార్గంలోకి నడిపించిండు అది నీ సేవ నిజమైన మార్గం ఆయననే కదా మార్గం సత్యం జీవం అన్న ఏ స్ప్రోని ఆ ఇద్దరు శిష్యులు విడిచిపెట్టుకున్నారు తక్కిన ఎంతమంది ఆయన ఆయన వింటున్నారో నాకు తెలియదు కానీ ఒక వంద మంది ఉంటే వందలో ఇద్దరే వెళ్ళిపోయారు తక్కిన తొంభై ఎనిమిది మంది ఆయనతో పాటు ఉన్నారు మెంటలో అన్నట్టు వాళ్ళు నేను మిమ్మల్ని మెంటలో అని అర్థమవుతుందా మీరు పోవాలా నిజమైన గొర్రెపిల్ల దగ్గరికి వెళ్ళిపోవాలి మీరు ఆ నీటి ఆ దుప్పి ఎట్లయితే పోయి ఆ నీళ్ళ దగ్గరికి పోయి నీళ్ళు పొందుకుందో నువ్వు కూడా పరిగెతి పరిగెతి రోజు పొద్దున్న లేసి పరిగెత్తి పరిగెత్తి ఈ సెంటు నాది కాదు ఈ సెంటు నాకు ఇచ్చిన వాణ్ణి ఎవరైనా ఏసుకోవని పోయి ఎప్పుడు పట్టుకుంటారు ఆయన ఇంకా ముగించేసి లాస్ట్ దశకు వచ్చేసినాం మనం ఎప్పుడు పట్టుకుంటారు మీ బాధ్యత మీరు అట్లా లేదు నేను నువ్వు పరిగెత్తు లేకపోతున్నా బ్రదర్ నాకు కలిసిపోతున్నా బ్రదర్ నా మోకాల నొప్పులు వచ్చినాయి బ్రదర్ నడు నొప్పి వచ్చేసిన బ్రదర్ ఈ నొప్పి ఆ నొప్పి అన్నీ కదా అప్పుడు అప్పటి వరకు ఏముండేవు నొప్పులు ఆ టైంకే వస్తాయి నొప్పులు అప్పుడు పరిగెత్తలేమన్నట్టు కదా అందుకే ఎవన కాలంలో సేవ చేయకపోతే వృద్ధాప్యంలో కూడా చేయలేవు చాలామంది అంటే నేను రిటైర్ అయినాక చేస్తా ఉంటారు నువ్వు రిటైర్ అయినాక చేయలేవు ఈరోజే మంచి సమయం ఈరోజే వేంపడించండి శిష్యులు వదిలేయాలా పంపించేస్తుండాలి మీరు ఎందుకంటే సర్వలోకానికి పంపాలంటే నీ దగ్గర పెట్టుకుంటే ఎట్లాపోతారు వాళ్ళు చెప్పండి వాళ్ళు పోయి ఎంతో మందిని భవిష్యత్తులో నడిపించాలంటే వాళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టాలా బాప్తిజం ఇచ్చే యోహాను అందుకే గొప్పవాడు తన శిష్యులని పంపించేసిండు ఓడు పెట్టుకుంటాడు ఇక్కడ ఆయన పంపించేసిండు అది సేవా విధానం చర్చి విధానం ఈరోజు చర్చస్ అట్ట లేవు అందరినీ తాళమేసి పెడుతుంది లోపల మన ఏం దొడ్డ అంటారు దాన్ని గొర్రె వంజర్ దొడ్డ గొర్రెల దొడ్డ ఏమంటారు దాన్ని అన్నిటినీ తాళమేసి పెడతారు ఆ ఎక్కడ పోకుండా అది చర్చి రోజు అర్థమవుతుందా చర్చిని తాళమేసి పెట్టింది అది ఎందుకు జీవన విధానం లేకపోయింది దానికి ఎంత పవర్ ఇచ్చింది దేవుడు చర్చికి అది వేస్ట్ అయిపోయింది అది ప్రే ప్రేయర్స్ ఉండాల్సిన చర్చి దాని ముందు సైతాను రాజ్యము లోకము నిలబడదని చెప్పిండు కదా వాగ్దానం చేసిండు పేతురుతని పరలోక రాజ్యము ఎదుట అది నిలబడలేదు సైతాను రాజ్యం కూలిపోవాల్సిందే అందుకు చర్చిలు మూసేసిండు వన్ ఇయర్ నుంచి వీళ్ళు ప్రేర్లు చేసింటు ఇంకా నేను నా కార్యాలయం చేయలేను ఎందుకంటే వాడిని కూడా కొద్దిగనే సమయం కదా ప్రటంగం ఏడవ అధ్యాయం నుంచి చూస్తాం మనం అంతేనా ఏడవ అధ్యాయం అనుకుంటాం సాతాంగి కూడా కొద్దిగానే సమయం ఉందని వాడు విజృంభించి పనిచేస్తుండ్రు అందుకు వాడు తెలుసుకున్నాడు వీళ్ళు ప్రేయర్ చేస్తే మనము ఆపలేం వీళ్ళు ప్రేయర్ చేస్తే నా పని కాదు అని బంద్ చెప్పించేసిండు చర్చస్ అర్థమవుతుందా మీరేం చేశారు మేమైతే బంద్ చేయలేదు మేమైతే బంద్ నాలుగు సార్లు ఐదు సార్లు చేసినాం ప్రార్థన రోజుకి చేసినాం అందుకు కాపాడబడ్డం కాపడబడ్డమా లేదా మీరందరూ కాపాడబడినరా లేదా ఎవరికి సెకండ్ వేవ్ ఫస్ట్ వేవ్ థర్డ్ వేవ్ ఏ వేవ్లు తగలలే తగిలినాయా కొంచెం జలకిచ్చిపోయింది కొందరికి కానీ బయటకు వచ్చేసి రా జలకిచ్చింది ప్రార్థన లేకపోతే జలక్ ప్రార్థన లేకపోతే వేవ్స్ వచ్చేస్తాయి ఏ వేవ్ రావచ్చు కదా కానీ ఏ వేవ్ వచ్చినా మనం చలించాం ఎందుకో తెలుసా నువ్వు ఎవరు తట్టు చూస్తున్నావు యోహాను భక్తును బాప్తిజం ఇచ్చి యోహాన్ తట్టు చూస్తున్నావా ఏ స్ప్రో తట్టు చూస్తున్నావా నువ్వు నా తట్టు చూస్తున్నావా ఏ స్ప్రో తట్టు చూస్తున్నావా చూసుకోండి మీ బాధే తదే మీరు పోండి మీ శిష్యులను పంపించేసండి అనేక ప్రాంతాలకు పంపించండి అప్పుడు మీరు చూస్తారు ఒకనొక దినం ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు మీ శిష్యులు మీతో పాటు ఉన్న శిష్యులు ఎక్కడెక్కడ ఎంతమందిని తీసుకొని ఆ రోజు అందరూ కలిసినప్పుడు ఎక్కడ సంతోషం ప్రభు కూడా మిమ్మల్ని బట్టి సంతోషిస్తాను నేను చెప్తున్నా వాప్తి సమీక్ష గురించి ఎంత మంచి సాక్ష్యం ఇచ్చండో నీ గురించి నా గురించి అంత మంచి సాక్ష్యం ఇవ్వాలా అన్నదే తపన ఆశ దాని కొరకు మీరు ఏం చేస్తున్నారో చేసుకోండి ఆ కాలు దిగిపోయినా పర్లేదు కన్ను పోయినా పర్లేదు గుడ్డితనమైన పర్లేదు పోతాం చేస్తాం అని చేస్తాం కానీ ప్రార్థన పూర్వకంగా చేస్తాం మనం తగ్గించబడలా ఆయన వ్యవహాన్ భక్తులు అన్నాడు అనమాట మనం తగ్గించబడలా ఆయన హెచ్చించబడలా ఆయన చెప్పుల వారం కూడా మనం యోగులం కాదు ఏ మనం గొప్పలం కాదు ఆయన ఒక్కడే గొప్పడు ఆయన ఒక్కడే శ్రేష్ఠుడు అందరికంటే శ్రేష్టమైన ఆయనని చూపిస్తాం మనం మనుషులని లోకంలో అటువంటి కృపభాగ్యాన్ని ప్రభు మీకు అనుగరించాలని ప్రార్థిస్తాం పరిశుద్ధ్ర తండ్రి మీకు వందాలనైనా ఇంతవరకు మీరు మాతను మాట్లాడినది మీకు వందాలు ప్రభా ఆ యొక్క యోహాన్ స్వార్థం మొదటి అధ్యాయము ముప్పై వచనము ముప్పై ఐదవ మీరు మాతను మాట్లాడాలైనా కానీ ముప్పై ఆరో మీరు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు బోధకుడ నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు అని ప్రశ్నిస్తున్నారు ఆ యోహాన్ శిష్యులు రండి నా నేను మీకు చూపిస్తా అని తీసుకెళ్ళినారు మీరు ప్రభు అవునైనా మిమ్మల్ని మేము వెంబడించకపోతే మీరు మాకేం చూపించరు మేము మిమ్మల్ని వెంబడించాల నక్కలకు బొరియలుండే ఆకాశ పక్షులకు గూళ్ళుండే కానీ మనుషు కుమారునికి తలవాల్చుకుంటకు ఒక చోటు లేకపోయే వస్తారా నా ఏంట శిష్యులు అంటారు మేము వస్తాం మీకేం లేకున్నా మేము వస్తాం మాకేం లేకున్నా మేము వస్తాం పరిశుద్ధ తండ్రి మీకు వదనాలు వేసేయారు బ్రదర్ సిస్టర్స్ ఈ వాక్యం విన్నారు ప్రభావ మీరే హెచ్చింపబడాలా మేము తగ్గింపబడాలా మేమందరినీ మా వెంట వేసుకొని పోవడం కాదు కొంతకాలం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని విడిచిపెట్టాలా మీ తట్టు నడిపించాలా వాళ్ళు కూడా అదే రీతిగా అనేకులను తయారు చేయాలా వాళ్ళని విడిచిపెట్టేసేయాలా ఇది సేవా విధానం ప్రభా అది నేర్పిస్తున్నారు తండ్రి విడిచిపెట్టకపోతే మీరు యోహన్నే తీసేసుకున్నారు ప్రభా విడిచిపెట్టకపోతే ఏలియా తీసేసుకున్నారు ప్రభా విడిచిపెట్టకపోతే మోషనే తీసేసుకున్నారు ప్రభా ఇది ఆత్మీయ విధానం మేము విడిచిపెట్టకపోతే మేము త్వరగా మా ముగించుకుంటాం అవును ప్రభా మేము విడిచిపెట్టాలా ఇంకా అనేక తయారు చేసుకోవాలా కొత్త వారిని తయారు చేసుకోవాలా కొత్త ప్రాంతాలకు పోవాలా ఈ సిస్టమ్ విధానం మీరు నేర్పేరు ఈ రోజు మాకు మేము దీన్ని పాటించి ముందు పోలాగానే నడిపించామని రెజర్ సిస్టర్స్ అందరినీ ఆశ్రయించండి ప్రతి ఒక్కరి ఓ ప్రభావ సంపూర్ణమైన విడుదల మేము ప్రకటిస్తున్నాం విధానం ఏసు క్రీస్తు పరిశుద్ధ నామాంన ప్రతి అనారోగ్యం నుంచి సంపూర్ణమైన స్వస్థత ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు ప్రతి ఆర్థిక స్థితి నుంచి తండ్రి సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు పరిషుద్ధమన్నారు వీరందరినీ మీరు ఆక వర్ సిద్ధపరచుకోమని ప్రభావ మీరు అక్కడ బహు తొలిగా ఉంది ప్రభా సమీపంగా ఉంది తండ్రి ప్రతి సూచన ప్రతి ప్రవచనం నెరవేరింది ప్రభ ఇప్పుడు ఎనీ క్షణం ప్రభావ ఈ కాలం ముగిస్తుంది ప్రభ మీరు అక్కడ ఎంత సమీపంగా మేము తయారు కావాలా అనేకలను తయారు చేయాలా ఎటువంటి భారం లేకుండా ప్రభావం మేము ముందుకోవాలా ఇరుకు మార్గంలో మేము ఉన్నాం ప్రభావ జాగ్రత్తగా నడుచుకుంటూ పోవాలనే సహాయపడండి ప్రభావ సంపూర్ణంగా మిమ్మల్ని మేము పొందుకోవాలా ప్రభావ దుప్పి ఎట్లయితే నీటి వాగులకు పరిగెత్తి నీళ్లు పొందుకుందో మేము కూడా మిమ్మల్ని పట్టుకోవాలా అట్లా చాలా మంది అలిసిపోయి వదిలేస్తున్నారు ప్రభా చివరి అవును ప్రభా అందుకే మతే స్వార్థ ఏడో ఏడో అధ్యాయంలో మీరు ఆ విషయం చూపిస్తున్నారు తండ్రి ప్రవ్వా ప్రవ్వా నేను అవునా ప్రవర్తించలేదంటే మీకందరికీ బహుమానాలు ఉన్నాయి కానీ ప్రభు లేడు అందుకే మీరెవరో నాకు తెలియదు అన్నాడు అవును ప్రభా మేము అటుండడానికి వీలలేదు మేము బహుమానాల గురించి పరిగెత్తలేం తండ్రి మేము మీ గురించి పరిగెత్తాలా మీరు మమ్మల్ని గుర్తించాలా అవును ప్రభా అటువంటి గుర్తింపు మాకు మా గుర్తింపు కాదు నేను బాప్తిజం ఇచ్చి యూహాను గుర్తింపు కాదని అది విడిచిపెట్టేసిండి అయినా అవును లోక పాపం మోసుకుని పో దేవుని గోర పిల్ల మన ప్రభు ఏసు కృప సమాధాన నడిపింపు మనందరికీ సదాకాలం తోడైన గాక ఆమె అందరికీ ప్రైజ్ లా అందరికీ ప్రైజ్